కామాసి ఇవ ప్రదీప అవస్థిత ఈ బుద్ధి ఎలా ఉందో తెలుసుకోండి చీకట్లో దీపం పెట్టినట్టుగా మీ ముందు ఉన్నది మీకు మీ ముందు చీకటి గదిలో మీ ముందు దీపం పెట్టారనుకోండి ఆ దీపం ఏం చేస్తుంది అక్కడుండే వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తూ మీ ముందు ఉంటుంది బుద్ధి కూడా అలాగే మీ ముందు మీరు సాక్షి మీ ముందు ఉన్నది బుద్ధి దీపం పెట్టినట్టుగా ఆ చీపట్లో పదార్థాలన్నీ కూడా ప్రకాశించినట్లుగా ఈ జగత్తంతా కూడా బుద్ధి వల్ల ప్రకాశిస్తోంది అయితే ఆ బుద్ధికి వెలుగు ఎక్కడి నుంచి వద్ద ఆత్మ నుంచి వస్తుంది మీకు తెలిసిన కదా విజ్ఞానమయ అంటున్నారు కదా అని చేతనే మనసా ఏవశ్య మనసా శృణోతి కాబట్టి ఈ లోకంలో అన్ని పనులను బుద్ధి బుద్ధి అంటే మనస్తేనే ఉండాలి మళ్ళీ అది లేనిది వేరనుకున్నారు ఇది అది ఒకటే ఈ సందర్భంలో బుద్ధి ద్వారానే అన్ని పనులు అవుతాయంటున్నారు అది అంటే చూడండి మనిషి చూస్తున్నాడంటే బుద్ధి ద్వారా అనే చూస్తున్నాడు బుద్ధితో చూస్తున్నాడు మనసా హేవ పశ్చివ వింటున్నప్పుడు కూడా మనసా చునోతి అనికని అని కదా మనకి ఇంతకుముందు చెట్లు ఉన్నాడు బుద్ధి విజ్ఞాన విజ్ఞానాలోక విశిష్టమే వీవం విషయ జాతం ఉపలభ్యతే విషయములన్నీ తెలియబడుతున్నది అన్ని విషయములు తెలియబడుతున్నాయి విషయములంటే ఏంటండి శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఈ అయ్యూ కూడా తెలియబడుతున్నాయి తెలియబడుతున్నాయంటే వాటికు వెలుగు ఉండాలి ఏమిటా వెలుగు బుద్ధి యొక్క విజ్ఞానమే ఎదుగుతుంది ఇప్పుడు ఇలా చూస్తున్నారనుకోండి ఎదుర్కొంటూ పరమహంస గురుదేవుల ఫోటోగ్రాఫ్ ఉంది ఇలా చూస్తున్నా కానీ నా బుద్ధి ఎక్కడో ఉంది విశాఖపట్నంలో ఉంది బుద్ధి విశాఖపట్నం గురించి ఆలోచిస్తున్నారు అప్పుడు ఆ ఫోటోలో ఉన్న జ్ఞానం కలుగుతుందా ఎందుకని బుద్ధి బుద్ధితో కూడి కన్ను పడితేనే జ్ఞానం కాబట్టి బుద్ధి అనేది ఒక వెలుగు ఏం వెలుగు విజ్ఞానం అనే వెలుగు తెలియుట అనే వెలుగు బుద్ధి యొక్క తెలియుట అనే వెలుగు ఆలోకము అంటే వెలుగు ఆ వెలుగుతో కూడినప్పుడు మాత్రమే కన్ను చూస్తోంది రూపజ్ఞానం కలుగుతుంది చెవి ద్వారా శబ్దజ్ఞానం కలుగుతోంది కాబట్టి ఐదు విషయముల యొక్క జ్ఞానం మీకు కలుగుతోంది అంటే బుద్ధి యొక్క విజ్ఞానం అనే వెలుగు ఉండబట్టేయగలుగుతుంది అంటే మీరు అనొచ్చు ఐదు విషయములు సరేనండి ప్రపంచం మాట ఏమిటది వన్ని ప్రపంచం కూడా ఈ ఐదింటికంటే ప్రపంచం ఉంటాం వేరే ఏది లేదు ఇంకా మళ్ళీ ప్రపంచం ఒకట ఈ ఐదు మాట ఏమిటి ఇది వేదాంతా క్లాస్ ఏదో వాస్తువు లేకపోతే జ్యోతిషం ప్రపంచం ఏం అదే ప్రపంచం కాదండి మాకు శబ్దము రూపము రసము గంధము స్పర్శ ఉన్నాయి ప్రపంచమున్నది ఇంకా వేరే ప్రపంచం ఏం లేదు రమణ మహర్షి ఏమన్నారో తెలుసు ది కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది వరల్డ్ దెర్ ఈజ్ నో అదర్ వరల్డ్ జగత్తుని శబ్ద స్పర్శ రూపరస గంధములుగా తెలివిటయే జగత్తు ఇంకా వేరే జగత్తే లేదు ఓకే దీనికి ఒక దృష్టాంతం పురోవస్థిత ప్రదీపాలోక విశిష్టమే తమసి ఇప్పుడు చీకట్లో కూర్చున్నారండి అక్కడ ఉన్న రూపములు ఏమీ కూడా తెలియట్లేదండి ఇప్పుడు సడన్ గా దీపం పెట్టారండి పురహ అవస్థిత మీ ముందు దీపం పెట్టారు ఆ దీపము వేలుగులో అవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉన్నాయి అలాగే ఈ బుద్ధి అనే దీపం యొక్క వెలుగులో బుద్ధి యొక్క విజ్ఞానం యొక్క వెలుగులో కాబట్టి దీపం వంటిది బుద్ధి విజ్ఞానం దాని వెలుగులో శబ్దస్పర్శ రూపరస గంధములనే విషయములు అనగా మొత్తం జరగకుండా కూడా తెలుస్తూ ఉన్నది మరి ఏమన్నా అంతా బుద్ధి అయితే మరి కన్ను ముక్కు చేయమే వీటి మాట ఏదండి అలా వివరంగా ఇచ్చే అక్కడ ద్వారమాత్రాని తూ అన్యా కరణాని బుద్ధే బుద్ధి అనేది అంతఃకరణము బయట కరణాలు ఉన్నాయి కన్ను ముక్కు మొదలైనటువంటి ఐదు కరణములు కరణములంటే జ్ఞానేంద్రియములు ఉన్నాయి వీటి మాట ఏంటంటే అవి ఆ బుద్ధికి ద్వారములు మాత్రమే ఓపెనింగ్స్ ఇప్పుడు వీధిలో ఎవరో వెళ్తూ ఉంటారు మీరు గదిలో కూర్చుని చూస్తారు ఎలా చూస్తారు కిటికీకుండా చూస్తారు కిటికీ చూస్తున్నా మీరు చూస్తారు మీరు చూస్తారు మరి కిటికీ కూడా ఉండాలి ఎవరిని కిటికీ కూడా కిటికీ ద్వారా మీరు చూస్తారు కిటికీ చూడదండి అలాగే కన్ను ద్వారా బుద్ధి చూస్తుంది చెవి ద్వారా బుద్ధి పెరుగుతుంది ముక్కు ద్వారా బుద్ధి ఆధ్వానిస్తుంది నామక ద్వారా బుద్ధి ఆస్వాదిస్తుంది చర్మము ద్వారా బుద్ధి స్పృశిస్తుంది కాబట్టి బుద్ధే సర్వము అదేనండి మనస్సే అవపేలే మోసమ్మ మనస్సు బుద్ధి కలిపి చిత్రం తస్మాత్వ విశేష్యేనమయ ఇంత కథ ఉంది కాబట్టి ఈ ఆత్మని గురించి చెప్పవయ్యా అంటే ఆ బుద్ధిని ఆత్మకి విశేషముగా జోడించి అంటే బుద్ధి యొక్క ఉపాధితో ఆత్మని ముడిపెట్టి యోజం ఆత్మా విజ్ఞానమయ అని చెప్పడమైనది రాహును చూపించవయ్యా అంటే ఆగు చూపిస్తా అలా నా తారీచున్నాడు గ్రహణము చూపించు అంటే అప్పుడు వీడు వెయిట్ చేయాలి కానీ నాకు ఇప్పుడే దొరికిందంటే ఇప్పుడు దొరికిందాము కుదరమా జ్ఞానం పట్టినప్పుడు దూరించుకో అలాగే ఆత్మను చూపించు అంటే బుద్ధిని పట్టుకో బుద్ధి ద్వారానే మీరు ఆత్మని చూపించడం సంభవ మంచి పరమాత్మవి వ్యాఖ్యాన విజ్ఞానమయ మనోమయ ఇలాద విజ్ఞానమయశ్యాథదర్శనాథత ఇప్పుడు మీకు తెలిసిన ప్రహదానికం పాఠాలు ఎవరు చెప్పడం కలవడం ఇలాంటి ప్రధానంగా ఇనక గున్నట్టు ఇనక గు ఈ అనుగుణం ఉంటే దాన్ని గుగ్గిళ్ళు చేసి తింటే ఏదో పిల్ల కూడా సాగతి తెలుసు ఇం ముక్కలు ఏం తింటారు ఎనివే సో తెలుగులో ఇవన్నీ ఈ కష్టాలన్నీ పడిపడి తెలుగులో దీన్ని ఎదుర్కొన్న పెట్టుకోవడం అండి మళ్ళీ ఇంకోసారి పడి ఓపిక లేక ఆ తెలుగుది ఎదుర్కొన్న పెట్టుకుని నేను కొంచెం సోమరదనం వల్ల అలాంటి పనిచేస్తున్నా లేకపోతే నాది ఒరిజినల్ పుస్తకం ఆనంద ఆనందగిరి చేయక విష్ణుదేవానందగిరి తిప్పని ఇవన్నీ పెట్టుకుని దాంతో సహకటిస్తే ఏదో చేశాను ఇంక ఇప్పుడు చేయలేకపోయిపోయింది భర్తృప్రపంచాచార్యుని ఒక ఆయన ఆయన విజ్ఞానమయ ఆత్మా అని ఉంది కదా ఇక్కడ యువజమాత్మా విజ్ఞానమయ సో దానికి ఆయన ఏమను సమా ఆయన అర్థం మూలవుగా రాలేదు భక్తు బుద్ధిలో ఉన్నది ఇప్పుడు బుద్ధిలో వెలుగు బుద్ధిలో ఉన్న వెలుగు అది ఆత్మ అదే పరమాత్మ అంటే ఇప్పుడు ఏమైపోయింది బుద్ధిలో వెలుగు మాట ఖాయం దాన్ని మీరు పరమాత్మ చేసి మరి జీవాత్మ మాట ఏమిటి ఏది జీవాత్మక బుద్ధిని జీవాత్మానం బుద్ధి క్షేత్రం జడము అదే బుద్ధి ఇంద్రియములు దేహము అవన్నీ కూడా భౌతికములు జడములు కాబట్టి వాటిని పట్టుకుని జీవాత్మానం అది క్షేత్రం జీవుడు చైతన్యాంశంతో కూడి ఉండాలి జీవుడు ఆ చైతన్యం పరమాత్మను ముద్ర వేసి పెట్టారు ఇంక జీవుడికి తావు లేకుండా అయిపోయింది కొని జీవుడు లేకపోతే నీకు ఏం జీవుడు అనేవాడు వేరే ఏమీ లేదు జీవోనా ఒక స్థిరస్తి జీవుడు అనే ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ ఏమీ లేదు అక్కడ ఉన్నదంతా పరమాత్మ సినిమాకి వెళ్ళాలనుకోండి హీరో అనే ఒక ఎంటిటీ ఏమైనా ఉందా ఏమీ లేదు మరి ఏముంది వెలుగులే ఉంది వెలుదే ఉంది ఇంకా లేదు మరి హీరోయిన్ అది లేదు నిలర్ అది లేదు ఈ ఎంటిటీ సైన్ లేదు ఉన్నది ఒక్క వెలుగు లేదు పరమాత్మ ఒక్కటే కలదు వీడో దీవుడు వాడో దీవుడు ఇన్ని రకాలేమీ లేవు అని జీవుణ్ణి అసలే లేకుండా కొట్టిపారేసినటుని వ్యాఖ్యా ఇది భర్తలు ప్రపంచ అది నచ్చబాట వలవు ఎందుకంటే అయిన ద్వైతాద్వైతి అద్వైతము కావాలి ద్వైతము కావాలి ఈ ఈ రకమైన డైకాటమి అంట ద్వైభీభావము డైకాటమి అంటే ద్వైభీభావము అంటే ఒక ఆలుతూ ఒక ఆలుతూ ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద పిల్లి వాటం కొంత అద్వైతం కొంత అద్వైతం ఈ ద్వైతీభావం భావం వాళ్ళు దాంట్లో పడ్డాక వెళ్ళేది కాలం వరకు అలాగే నడిచింది కారణం ఏంటంటే కర్మ ఉంటున్నారు మీరు లోకంలో చూడండి కర్మ చేస్తూ ఉంటారు అలాగే ఉపాసన ఉంటుంది చేసేవాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కర్మకి ఉపాసనకి ఎంతో కొంత ద్వైతం లేకుండా ఎలా నిలబెట్టడం వాటిని చాలా కష్టం అయిపోతుంది వాటిని నిలబెట్టడం చండీ యాగానికి వెళ్ళాను అనుకోండి ఈ స్వాములందరినీ చండీయాగానికి పట్టుకెళ్తాం నన్ను అడిగితే చండీయాగానికి ఈ స్వాముల్ని పట్టుకెళ్ళకూడదు ఎందుకంటే వీళ్ళు ఓ కాలు ఇటు ఓ కాలు వీళ్ళెందుకు పెట్టలేదు మేము సంప్రదాయం ఉన్నవాడిని అవన్నీ దరిదాల మీదకి రాకపోకూడదు అది కామ్య కర్మది భగవద్గీత విద్యార్థులు ఈ శంకర సంప్రదాయం వాళ్ళే అక్కడికి రాని ఒక కాములకరం అది అక్కడికి ఎవరైనా తీసుకెళ్ళాలి మన కుత్తాళం పెట్టాదిబట్టి ఇటువంటి ఉపాసతులు వాళ్ళని పట్టుకెళ్ళిపోయి వాళ్ళకి పెద్ద వేసి అక్కడ కూర్చొని గీయలు గారు ఆయన విష్ణువే దేవత అసలు ఇంకేదీ దేవత కాదన్నట్టుగా ఆయన ఏకాంతంలో మీరు ప్రశ్నిస్తే ఆయన అలా చెప్తారు ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడ చెక్డీకి ఆయన ధనం ఇబ్బంది అవుతుంది ఇదంతా మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది టైం నోట్ చేసుకోండి వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వీళ్ళందరూ అక్కడ ఎందుకు నేను వెళ్ళలేను నాకు కావాలంటే ఓ వస్తుంది అదేంటో సమస్యలు సాక్షాత్తుగా కవిత గారి దగ్గర వస్తుంది నాకు ఇన్విటేషన్ నేనేం తక్కువ అనుకుంటున్నారా మీరు అమ్మగారి దగ్గర నుంచి వస్తుంది ఇన్విటేషన్ మిగతా ఇన్విటేషన్స్ అన్నిటికంటే బలమయ్యే ఇన్విటేషన్ ఒక్క మాట వచ్చేస్తుంది ఇన్విటేషన్ కానీ ఇన్విటేషన్ అనే ప్రసక్తి వచ్చినప్పుడు మనకొద్దు ఎందుకంటే అర్ధకరణ శుద్ధి ఉండాలి కదా మనం అక్కడికి వెళ్ళి ఏదైనా చెప్పమన్నారనుకోండి మనం ఏదో చెప్పాలి కామ్యకర్మని ప్రశంసిస్తే చెప్పాలి మనం చెప్పే పాఠం ఏంటి మన దృష్టికోణం ఏమిటి ఎందుకు మనకిది ఒకవేళ తప్పనిసరి అయితే చెప్తాం మనం తీసుకెళ్ళి అక్కడ మోసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసారనుకోండి ఇంకా సరే అప్పుడు ఏదో అడ్జస్ట్ చేస్తాం ఏదో ఇటువటుగా చెప్తాం కానీ ఎందుకు లేనిపోని తలపోటు కొని తెచ్చిపోనా లేదా కేవలం టీవీలో బొమ్మ కనబడ్డం కోసమా ఎనీవే కాబట్టి బయట పట్టుకోకుండా మీరు ఈ కామ్యకర్మలని కామ్యోపాసనల్ని ఎలా నిలబెడతారు వేదం పుస్తకం తీసి అంతా అదే ఎక్కడో మూలం ఉంది మూల పడుంది జ్ఞానం అడ్లైపు మేము నా డిగ్రీ చదివే రోజుల్లో ఫిజిక్స్ లో లాస్ట్ చాప్టర్ వదిలేసేవాళ్ళు ఎందుకంటే లాస్ట్ చాప్టర్ పరీక్షలు ఏప్రిల్లో మార్చిలో చెప్పేవారు లాస్ట్ చాప్టర్ అప్పటికే కొంచెం ఛాయిస్తుంటుంది అప్పటికి ఇంకా ఇప్పుడు కొత్తగా లాస్ట్ చాప్టర్ ని స్వాధీనం చేసుకునే టైం లేదు సెలవులు ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చెప్పేవారు ల్యాస్ పెట్టుకోవాలి అటెండ్ అయ్యేవాళ్ళము కానీ సాయిస్లో ఉదలేసేవాళ్ళం ఈ వేదాంతాన్ని అలా లాస్ట్ చేస్తే దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ భక్తుల ప్రపంచాచారులకి సమస్య అలాంటి సమస్య వచ్చింది అంటే ద్వైతము కాదు అటు అద్వైతము కాదు అన్నట్టుగా ద్వైతాద్వైతము అని పెట్టుకున్నారు పెట్టుకుని ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేస ఆత్మ తద్ అద్వైతం అంటారు అంతవరకు ద్వైతమే అది ఆయన సమస్య ఇప్పుడు ఆయనకి పెద్ద ఇష్యూ కనులు తయారవుతుంది విజ్ఞానమయ అన్నప్పుడు ఇష్యూ కన్ను తయారవుతుంది ఎందుకని జీవుణ్ణి కూడా నిలబెట్టాలి పరమాత్మ జీవాత్మ రెండు ఆత్మలు కావాలి ఆయనకి ద్వైత సందర్భంలో మీరు రెండవ ఆత్మని సుఖరాము తోసిపుచ్చేస్తే ఆయనకి ఇబ్బంది అందుకోసం ఆయన తెలివైన పని చేశారు ఇలాంటి తెలివితేటలే ఉంటాయి ఏమిటంటే ఆయన తెలివి విజ్ఞానమయనుంది కదా జీవుడు ఉన్నాడే వీడు ఆ పరమాత్మనే వెలుగు యొక్క వికారం పరమాత్మనే వెలుగు యొక్క వికారము వికారము అంటే దాంట్లో చిన్న యొక్క పెద్ద మార్పు వచ్చి పుట్టింది వికారము వికారము అంటే ఎంతో కొంత మార్పు వచ్చి పుట్టిన దానిని వికారము ఇప్పుడు కుండ మట్టి యొక్క వికారం ృన్మయో ఘట అని మట్టి వికారమైన కొండ అన్నట్టుగా ఆ పరమాత్మ యొక్క వికారము ఈ జీవుడు అంటే ఇప్పుడు ఏమైంది పరమాత్మ ఉన్నాడు జీవుడు ఉన్నాడు పరమాత్మ గొప్పవాడు జీవుడు వికారము కనుక తక్కువవాడు అంటూ మొత్తానికి ఒక స్ట్రక్చర్ వచ్చింది దీని మీద కర్మని ఉపాసనని నిలబెట్టుకోవచ్చు మరి అద్వైతం అద్వైతం దీచారు మీరు మూసేసి పరమాత్మ అది అలాగేదో మమ్మో ఈ వికారం అనేది యథార్థంగా పరమాత్మ నుంచే వచ్చింది కనుక మళ్ళీ పరమాత్మలో కలిపేసేయండి అని ఇటు అటుగా రెండింటినీ కూడా వాళ్ళు నిర్వాహము చేస్తున్నారు దే హేనేజ్డ్ బౌత్ కాబట్టి మీరు రెండింటిని పరస్పర విరుద్ధమైన వాటిని మీరు మేనేజ్ చేస్తున్నారు అంటే అర్థమేటో తెలిసిన మీరు కొంచెం మసిపూసి మారేడుకాయ చేసి తిమ్మిని బెమ్మి బెమ్మిని తిమ్మి చేస్తున్నారని అర్థము అది సోషల్ స్టడీస్లోనూ పొలిటికల్ సైన్స్ లోనూ కుదురుతుందేమో కానీ మ్యాథమెటిక్స్లో కూడా మ్యాథమెటిక్స్లో ఏజ్ బిఏ అంటే ఏజ్ ఈక్వల్ టు బిఏ మళ్ళీ A can be less than B also ఏ కెన్ బి లెస్ దాన్ బీ ఆల్సో అసేస్ట్ ఉంది సమ్ టైమ్స్ ఏ కెన్ బి గ్రేటర్ దాన్ బీ ఆల్సో బట్ నౌ ఏ ఈక్వల్ టు బి అలా ఉండదు మేధ ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏదైనా కాబట్టి ఈ శంకర్లు మెథమెటీషియన్ ఉన్నట్టుగా ఆయన భర్తృప్రపంచాచార్య వ్యాఖ్యానాన్ని చూసి దాన్ని కొట్టిపారేస్తున్నారు చూడండి తెలుగులో వినేశా తర్వాత విజ్ఞానం అనగా పరమాత్మని విజ్ఞానం అంటే పరమాత్మ విజ్ఞానమయ అంటే జీవుడు అవుతాడు ఆ పరమాత్మ యొక్క వికారం మయ అంటే వికారార్థం చెప్తారు ఉంది మయా అంటే వికారార్థం కూడా ప్రాచుర్యార్థం చెప్పాం పైన ఇప్పుడు వికారార్థం చెప్తారు విజ్ఞానమయుడనగా పరమాత్మ యొక్క కార్యముకు జీవుడని భర్తృప్రపంచం మొదలుగు వారు వ్యాఖ్యానం అంటే ఇప్పుడు కథమ ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ విజ్ఞానమయ మనోమయ అనే పదములకు వారే ఇంకో చోట మయప్రత్యయమునకు ప్రాయార్థము అంటే ప్రాచుర్యార్థాన్ని చెప్పారు ఇందాక మనం చెప్పాం ప్రాయార్థం ఎలా ఉంటుంది విజ్ఞానప్రాయుడు విజ్ఞాన అని చెప్పారు విజ్ఞానమే స్వరూపము అంటే ప్రాయార్థం చెప్పినట్టు జలమయోదేశ అని చెప్పినట్టు అలా చెప్పారు వారు చెప్పిన అర్థము కృతి తాత్పర్యమునకు విరుద్ధమని నిశ్చయమవుతోంది కాబట్టి వారు తమ చెప్పిన అర్థానికి ఓ సందర్భంలో విజ్ఞానమంటే పరమాత్మ విజ్ఞానమయ్యహ అంటే పరమాత్మ యొక్క వికారమైన జీవుడు అని చెప్పారు అలా ద్వైతాన్ అని పెట్టారు ఇంకో చోట విజ్ఞానమే పరమాత్మ విజ్ఞానమయ్యహ అంటే ఆ పరమాత్మయే నిండుగా బుద్ధ ఉన్నది అప్పుడు ఇది జీవుడనే వాడు వేరే పెట్టుకోలేదు కాబట్టి వారే విజ్ఞానమైన శబ్దానికి అక్కడో రకంగా చెప్పి పరస్పర విరుద్ధంగా చెప్పారు పోనే రెండు పెట్టుకోవచ్చు రెండు పెట్టుకుంటే అది శృతికి విరుద్ధం పోనే ద్వైతమే పెట్టుకున్నాం అది మరీ విరుద్ధం కాబట్టి వారు పొరపాటుగా చెప్తున్నారు ఎవరు భర్త మనం అంటున్నాం ఆయన అంటలేదు శంకరులు పేరు పెట్టలేదు పేరు పెట్టి ఎవరిని ఏమీ అంటాం అది భావాలను మాత్రమే తిరస్కరించారు మనిషిని తిరస్కరించిదేమీ లేదు ఎందుకంటే ఎందుకు తెలుస్తున్నా మనిషి ఆత్మస్వరూపం ఎలా తిరస్కరిస్తారు ఆత్మ ఆత్మని తిరస్కరిస్తే కానీ వాడి బుద్ధి నుంచి వచ్చే ఐడియాస్ మాత్రం బుద్ధి కాబట్టి ఇప్పుడు ద్వైత వచ్చాడనుకోండి మనం ద్వైతితో కలిసి చక్కగా హరే రామ సంకీర్తనం చేసేయాలి సంకీర్తన చేయొచ్చు కీర్తన మంచిది కదా హరే రామ హరే రామని మనం కూడా తాళాలు ఒకవే ఉంటాయి నేను చేతనైతే తాళం వేయడం చేతనైతే చేతనైతేనే వేయాలి లేకపోతే వాళ్ళందరూ చక్కగా యూనిఫామ్ లాగా వేసుకుంటే మధ్యలో అడ్డగోలుగా మీరు వెయ్యిపోవట్లేదు మీరు ఊరుకోవాలి కాబట్టి చక్కగా కీర్తన చేయాలి డ్యాన్స్ చే వాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారు డ్యాన్స్ చేతనం చేసుకుంటారు వాళ్ళు డ్యాన్స్ చేయమని అడుగుతారు అంటే బాగా ముగ్గులు అవుతుంది బాగా దింపినట్టు అవుతుంది డ్యాన్స్ కూడా చేయం ఫుల్గా కలవతా డ్యాన్స్లో కూడా దిగుతారు లేవండి కూర్చోలేరు లేదా ఊంగిపోతూ ఉంటారు కూర్చోలేరు కాబట్టి మనం డ్యాన్స్ సెంటైజ్ అయినక్కర్లేదు సక్రెట్గా కీర్తన పడే కీర్తన అయిపోయిన తర్వాత ఏదో ఫలానా అంబరీషాస్ గారు ఎవరో ఇప్పుడు తత్వాన్ని పోషిస్తారో అన్నప్పుడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ప్రసారం కూడా కూర్చుకొని అలా చేయాల్సి సో అన్యార్థదర్శనాత్ అశ్నౌతార్థత అవశీయటే వారు ఒకటి ఇలా చెప్పి ఇంకో చోట అలా చెప్పారు కనుక వారు శృతి యొక్క తాత్పర్యాన్ని పక్కన పెట్టారనే సంగతి మనకి స్పష్టమవుతుంది సందిగ్ధ పదార్థ అన్యత్ర నిశ్చిత ప్రయోగదర్శనాత్ నిర్ధారయకు శక్య నిశ్చితన్యాయబలాద్వా ఒక జనరల్ రూల్ చెప్తున్నారు సంగీతం ఓ పదం ఉన్నది దీనికి అర్థం ఇదాద అని డౌట్ వచ్చింది ఇప్పుడు విజ్ఞానమయ అంటే బుద్ధి వృత్తులందు నిండి ఉన్న పరమాత్మయ ఆ పరమాత్మ నుంచి విజ్ఞానం అంటే పరమాత్మ ఆ పరమాత్మ నుంచి కూర్చొని దీవాత్మయ అని సందేహంలో పడ్డాం మనం సందేహంలో పడినప్పుడు ఆ సందేహాన్ని తీర్చేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా వేదమంత్రాన్ని వ్యాఖ్యానం చేసే సందర్భంలో ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని తీర్చుకునే పద్ధతి ఏంటంటే ఇంకో ప్రయోగం చూడండి అదర్ ప్లేస్ విజ్ఞానమయ హాని అక్కడుందో చూడండి అక్కడ సందేహానికి తాగులేదు అన్నట్టుగా స్పష్టంగా ఉందనుకోండి ఆ దాన్ని మనం ఆ పదానికి అర్థం తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కథమ ఆత్మ యోగం విజ్ఞానమయ పురుష హృద్యంతర్జ్యోతి అని ఉంది ఆ పదాలన్నీ చూస్తే మీకు ఇది జీవుడైనా అవ్వచ్చు పరమాత్మనే అవ్వచ్చు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే బుద్ధి జీవుడే హృదయము లోపల అంటే జీవుడైనా అవ్వచ్చు పరమాత్మ అవ్వచ్చు ఇక్కడ సందేహంలో పడింది సపోజ్ ఎక్కడైనా ఒక చోట విజ్ఞానమయ సంసారీ దిక్కి అని అప్పుడు విజ్ఞానమే శబ్దానికి అర్థం ఏం చెప్తారు జీవుడని చెప్పాలి మరో చోట విజ్ఞానమయ సత్యకామ సత్య సంకల్ప సర్వజ్ఞ సర్వశక్తి మానం ఉందనుకోండి పరమాత్మ కాబట్టి సందేహం ఉందనుకోండి ఇదా సందేహం ఉంటే ఇటువంటి సందేహానికి తావు లేకుండా ఖచ్చితమైన అర్థము కలిగినటువంటి ప్రయోగాన్ని వెతుక్కోవాలి వెతుక్కుని ఏమంటే చూడండి అక్కడ అక్కడ ఇదే పదం దానికి స్పష్టంగా పరమాత్మనే అర్థం కనబడుతోంది కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మే అవ్వాలి లేదా అక్కడ స్పష్టంగా జీవాత్మను తెలుస్తూనే ఉందండి కాబట్టి ఇక్కడ కూడా జీవాత్మే అవ్వాలి అదొక పద్ధతి సందేహాన్ని చక్రీ చేసే పద్ధతి అదొకటి లేదా ఇంకో పద్ధతి ఉంది ఎలాగంటే వాక్యశేష ఇప్పుడు యోయం విజ్ఞానమే విజ్ఞానమయ అన్నారు ఈ ఏ విజ్ఞానము ఇగలడు అంటే ఎవరండి బాబు ఈ విజ్ఞానముయుడు ఇప్పుడు పరమాత్మయనా లేకపోతే జీవాత్మయా అనే సందేహం కలిగిందనుకో కంగారు పడకండి ఓపిక పట్టండి కొంచెం ముందుకు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి తెలిసిపోయింది అండి అని మీకే తెలుసుకోండి ఇది జీవుడు గోలైరండి బాబు ఇదంతా అనో అయితే పరమాత్మ అండి ఇది అనో మీకే తెలుస్తుందండి కాబట్టి దాన్ని ఏమంటారు వాక్య శేషము అంటారు అదో పద్ధతి లేదా నిశ్చిత న్యాయబలాద్ మీరు అక్కడ ఉన్న వివరణని బట్టి యుక్తియుక్తంగా ఏ అర్థము ఉంటుంది ఒక న్యాయం అనేది నిశ్చితమే ఉన్నది న్యాయం అంటే రూల్స్ ద ప్రాసెస్ మీమాంస ప్రాసెస్ ఈజ్ వెల్ అండర్స్టూడ్ అది మీకంతా తెలుసు ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో మీరు పరమాత్మా అర్థం చెప్పి చూడండి ఆ వాక్యం మీకు సెట్ అవుతుందో చూసుకోండి జీవాత్మ అనే మాట చెప్పి చూడండి అది సెట్ అవుతో చూసుకోండి ఏ అర్థం చెప్తే ఆ వాక్యము చక్కగా సంయుక్తికంగా నిర్వహ నిర్వాహము చేయబడుతుందో ఆ అర్థం చెప్తా అని మూడు పద్ధతులు ఉన్నాయి తెలిసిందండి ఇక్కడ తెలుగులో ఏమన్నా సార్ ఒక పదమునకు అర్థము విషయంలో సందేహము వచ్చినప్పుడు ఆ పదమే ఇంకో చోట స్పష్టమైన అర్థములో ప్రయోగించబడితే దాన్ని బట్టి అర్థమును నిర్ధారించవచ్చును లేదా వాక్యశేషం అంటే ఆ పదము ఉన్న వాక్యమునకు అనుబంధముగా వచ్చే తరువాతి వాక్యము బట్టి కానీ దాన్ని బట్టి లేదా నిశ్చితమైన మీమాంసాన్యాయము అంటే ఏమిటి వాక్యార్థమును తేల్చి చెప్పే సాధారణ నియమం దాన్ని బట్టి కానీ నిర్ధారించవచ్చును మూడు రకాలుగా నిర్ధారిస్తారు ఇప్పుడు ఇక్కడ విజ్ఞానమయ దీని జీవుడన పరమాత్మన మనం నిర్ధారించాల్సి ఉంటుంది పరమాత్మన అర్థం చెప్పేశారు కానీ జీవుడని చెప్తున్నటువంటి భక్తృ ప్రపంచాచార్యుల యొక్క అభిప్రాయాన్ని ఖండించబోతున్నారు సహీ ఉత్తరత్రఠాత్ హృద్యంత వచనాత్ యుక్తం విజ్ఞానప్రాయత్వమేవ ఇక్కడ విజ్ఞానమయ అన్నప్పుడు మయట్టికి రెండర్థాలు ఉన్నాయి ఒకటి ప్రాచుర్యర్థం అంటే నిండి ఉన్నది అని ఒక వికారము అన్నర్థం ఈ ఈ సెక్షన్ లో ముందు ముందు ఒక మంత్రం రాబోతోంది సధీహ్ అని మొదలవుతుంది సధీ స్వప్నం అని మొదలవుతుంది ఆ మంత్రంలో ఆ మంత్రంలో ఉన్న దా ఈ ఆత్మే ఆ మంత్రంలో చెప్పబోతున్నారు ఈ యోయం ఆత్మ విజ్ఞానమయ ఆ మంత్రంలోకి వెళ్తోంది ఇది అంటే దీన్ని ఇక్కడ ఎలా నిర్ధారించినట్టు వాక్యశేషణ వచ్చి నిర్ధారించినట్టు అవుతుంది ఆ మంత్రంలోకి వెళ్లి మనం చూసినట్లయితే ఈ ఆత్మ హృదయములో లోపల జ్యోతిగా ఉండి పురుష శబ్దము చేత చెప్పబడి ఈ ఆత్మ కొంచెం ముందుకు వెళ్లి సధీహ సధీ స్వప్నో భూత్వ అనే మంత్రులను కొంచెం దీనికి కంబైన్ చేసి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ భర్తృప్రపంచాచార్యుడు చెప్తున్న వికారార్థము పొసగదు అనియు మనం చెప్పుకున్న ప్రాయాార్థమే పొసగులు అనియు స్పష్టమగుతున్నది ఓకే అదే ఆ సధీ అనే మంత్రాన్ని చూసినప్పుడు మీకు ఇంకా బాగా తెలుస్తుంది అయినా తెలుగులో ఏం రాశారో చూద్దాం ముందు ముందు ఇంకా రాబోతోంది సధీ బుద్ధితో కూడి ఉన్నవాడు ధీహంటే బుద్ధి సా కూడి ఉన్న అని ప్రయోగము రాబోతోంది దానిని బట్టి విజ్ఞాన శబ్దమునకు బుద్ధి అని చెప్పాలి అదొకటి సెటిల్ అయింది ఇప్పుడు విజ్ఞానమయ ఆత్మ గురించే చెప్తో సధీహి చెప్తారు ఈ విజ్ఞా ఆత్మ సధీహ అన్నారు బుద్ధితో కూడినది ఇక్కడ ఏం చెప్పారు ఆత్మ గురించి విజ్ఞానమయ అన్నారు మరి అదే ఒకే ఆత్మ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ ఏది విజ్ఞాన శబ్దం చేత చెప్పబడిందో అక్కడది ధీ శబ్దం చేతి చెప్పబడింది విజ్ఞాన శబ్దానికి ఇదే అదే అదే రకరకాల డౌట్లు రావచ్చు ధీ శబ్దానికి ఆ డౌట్లు ఏం ధీ అంటే బుద్ధి కాబట్టి విజ్ఞానమయ అనే పదంలో విజ్ఞాన శబ్దానికి అర్థము బుద్ధి అది ఒకటి సెట్లైజ్ అయింది కదా ఇంకా మయాకి ఏమిటి అర్థము ప్రాయార్థమా వికారార్థమా హృదయము లోపల అనే వచనమును బట్టి కూడా విజ్ఞానమయ అనగా బుద్ధి రూపముగు విజ్ఞానమే రూపముగాగల అనే అర్థమే యుక్తము హృదయము లోపల అని కూడా ఉన్నది హృద్యంత అని ఉంది హృదయము లోపల అని చెప్పడం చేత కూడా హృదయం అంటే బుద్ధి ఇక్కడ బుద్ధిని ఇక్కడ స్వీకరిస్తాం దానిని బట్టి కూడా విజ్ఞాన శబ్దానికి బుద్ధియే అర్థము కాబట్టి బుద్ధి అని మీరు ఎప్పుడైతే అర్థం చెప్పేశారో బుద్ధి అందు నిండి ఉంటుందనే అర్థమే వస్తుంది తప్ప వికారమనే అర్థము కాదు ఎందుకంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరువేరు తత్వము కాబట్టి బుద్ధి అని అర్థం చెప్పేసిన తర్వాత బుద్ధి జడము గనుక జడమైన బుద్ధి చేతనమైనటువంటి పరమాత్మ యొక్క వికారము కాదాలనుగముక కాబట్టి బుద్ధి ఎందు నిండి ఉన్న వెలుగు అనే చెప్పాలి మీరు వెలుగు యొక్క వికారమైన బుద్ధి అని చెప్పడానికి వీలుండదు బుద్ధి ఎందు నిండి ఉన్న వెలుగనే చెప్పాలి బుద్ధి అంటే మయట్టికి ఏం చెప్పి అర్థం చెప్పాలి త్రాయార్థమే చెప్పాలి ప్రయాార్థమే చెప్తే విజ్ఞానమయ నయదర్థం వికారార్థం చూడాలి అంటే అర్థం ఇంకా పరమాత్మే ఉంటుంది తప్ప ఇంకా ఈ జీవాత్మ అనేది ఏముండ మరి వేదాంత వరకే ఇలా ఉంటుంది ఏం కథ కలక్షకం అనుకుంటున్నారో బుధకథ లేకపోతే ఒగ్గు కథ అది కళలు కళలు కన్ఫార్మింగ్ అన్ని పెర్ఫార్మ్ చేస్తారు చూసేవాళ్ళు చూస్తారు ఎవరు చూస్తారు ఏ పని లేకుండా వాళ్ళే చూడాల్సి ఉంటుంది పాఠం జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు వ్యాకరణం చదువుకుంటున్నారని కొండే వాళ్ళు వెళ్ళి కన్ఫార్మింగ్ కాల్స్ అని చూస్తాడు చూస్తే వ్యాకరణం కొండ ఎత్తుంది కాబట్టి అలాగే వేదాంతాన్ని అధ్యయనం చేసే వాళ్ళకి ఈ కళలు ఇవి కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు మనం వాటిని తిరస్కరిస్తామని అభిప్రాయం కాదు ఇప్పుడు పిల్లలు గోడికాయలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి గొటికాయలు కూడా సమాజంలో ఉండాల్సింది తర్వాత ఈ తరం వాళ్ళు కూడా పిల్లలు ఆడుకోవాలి కదా కాబట్టి మనందరం కూడా అప్పుడప్పుడు గోటిగాయలు ఆడుకుంటూ ఉన్నామని మొదలు అలా మొదలు అయితే ఇంక గోటికాయలు అక్కడ కనబడకుండగా చిన్నభిణం చేసే అంటారా అలా బాగా ఉంటారు మనం తర్వాత ఈ చర్చ ఇంకా చాలా చిత్రమైన చర్చ ఇంకా చాలా చెప్తారా ఆయన అప్పుడే అయిపోలేదు ప్రాణేషు ఇది వ్యతిరేక ప్రదర్శనార్థా సప్తమీ ఇప్పుడు ప్రాణేషు హృద్యంతర్జ్యోతి ఉంది ప్రాణములయందు ప్రాణములయందు చూడండి సప్తమీ విభక్తికి బహువచన సప్తమీ బహువచనానికి వ్యతిరేకము వ్యతిరిక్తము విలక్షణమైన చూపించే అర్థం ఉందని మీరు ఎప్పుడైనా ఊహించగలరా భాష్యాలను ఎలా చెప్తారో కాబట్టి మీకు నేను చెప్తున్నాను విన్నాను కాకులలో కాకుల ఎందు హంస అన్నారు అనుకోండి కాకుల ఎందు హంస అక్కడ కాకుల ఎందు సప్తమి బహువచనం దానికి అర్థమేమిటి కాకుల ఎందు అంటే కాకుల కంటే విలక్షణమైన హంస అని కాదు నేను చక్కటి దృష్టాంతం చెప్పాను శంకరులో దృష్టాంతం చెప్తున్నారు ఏమిటి వృక్షేషు పాషాణ చెట్ల ఎందు బండరాయి చెట్లయందు బండరాయి అంటే చెట్ల ఎందు చెట్ల కంటే విలక్షణమైన బండరాయి అభిప్రాయం లేదు లేకపోతే మాట్లా మామూలుగా అయితే ఏమంటారు బండరాయి అంటారు బండరాయి అనకుండా చెట్ల మధ్యలో బండరాయి ఉందిరా అన్నారనుకోండి దాని అభిప్రాయం ఏమిటి చెట్ల మధ్యలో ఇంకో చెట్టు ఉంటే చెప్పి ప్రత్యేకంగా పనిగట్టుకు చెప్పేది ఏమీ చెట్ల మధ్యలో చెట్టు ఉండడం కాదు చెట్ల మధ్యలో చెట్లు ఉంటే ఎందుకోండి చెట్ల మధ్యలో చెట్టు గలదు అని చెప్తారా చెప్పారు ఆల్రెడీ చెట్ల మధ్య చెట్ల మధ్యలో బండరాయి గలదు అంటే చెట్ల కంటే విలక్షణమైనది అని అర్థం అలాగే ప్రాణేశు విజ్ఞానమయ ఆత్మ ప్రాణముల ప్రాణం అంటే ఇంద్రియము ఇంద్రియముల ఎందు విజ్ఞానమయ ఆత్మ అని ఆ ఇంద్రియముల విలక్షణమైన ఆత్మ అవుతుందా ఇంద్రియములతో సమానంగా ఉన్న ఇంద్రియముల కంటే విలక్షణమైన ఆత్మ ఇంద్రియముల కంటే విలక్షణమైన ఆత్మ అంటే జీవాత్మ ఉందండి పరమాత్మ ఉంటుంది ఎందుకంటే జీవాత్మ జీవ ప్రాణభారనే ఆ ఇంద్రియములతో కలిసి ఉంటే జీవాత్మ కానీ ఇంద్రియముల కంటే విలక్షణమైన క్షేత్రజ్ఞ ఆత్మని ఈ జీవాత్మని ఎలా ఇంద్రియాలతో కలిసి కలగా ఈ కన్ను ముక్కు నాగే ఈ మనస్సు నేను అని అనుకుంటే వాడు జీవాత్మ అవుతాడు కాబట్టి సప్తమిని భక్తి కూడా ఇక్కడ ప్రాచుర్యార్థమే చెప్పాల్సి ఉంటుంది యథావృక్షు పాషాణ ఇది సామీత్య లక్షణ కానీ చెట్లయందు పాషాణము అని చెప్పారనుకోండి చెట్లయందు పాషాణం అంటే అంటే చెట్లు రాయి కూర్చుందన ఎందుకంటే సప్తమయ భక్తికి ఆధారం అర్థం కుర్చీయందు స్వామీజీ అన్నారు అనుకోండి అంటే కుర్చీ ఆధారము స్వామీజీ అధ్యేయము చెట్ల ఎందు బండరాయి అంటే చెట్లు ఎందు ఇంటి మీద బండరాయి కూర్చోబెట్టారన్న కాబట్టి అక్కడ ఆధార అర్థం కాదు మరి ఇంకేమిటి చెట్లుదారిని చెట్లు ఉన్నాయి బండరాయిదారిని బండరాయి ఉంటే మరి చెట్ల ఎందు అని మీరు ఎందుకు పెట్టారు అంటే చెట్లకి బాగా దగ్గరగా వాటితో బాగా సమీపంగా వాటితో కలిసిపోయిందా అన్నట్లుగా ఉంది కాబట్టి ఏమంటే సప్తమికి ఈ సమీపమో అనే అర్థం లేదు కదా అంటే లక్షణ చేత వచ్చింది ముఖ్యార్థం కుదర ముఖ్యార్థం అంటే ఎలా ఉండాలి చెట్లపై నెత్తినీడి బండరాయి కూర్చుందని ఉండాలి ముఖ్యార్థం అలా లేదుగా కాబట్టి లక్ష్యార్థం చెప్పారు గంగాయాం ఘోష గంగ ఎందు గొల్లపల్లె గంగలో గొల్లపల్లెముంటుంది గంగంటే ప్రవాహం ప్రవాహంలో గొల్లపల్లె ఉంటుందా ఉండదు కదా కొట్టుకుపోతుందని ఉంటే కాబట్టి గంగ ఒడ్డు అని అప్షన్ చెప్తారు గంగకి దగ్గరలో ప్రవాహానికి దగ్గరలో అలాగే ఇక్కడ కూడా చెట్ల ఎందు అంటే చెట్లకు దగ్గరగా అనేక చెట్లకి దగ్గరలో సమీపంగా అన్నిటికీ సమీపంగా ఉందంటే అర్థమే మధ్యలో ఉంది అంటే అన్నిటికీ అలా కాకుండా ఓ మూలం ఉందనుకోండి కొన్నింటికి సమీపంగా ఉంది మిగతా వాటికి దూరంగా ఉంటుంది కానీ సమీపంలోనే లక్షణులకి చెట్ల మధ్యలో వాహనాన్ని వరదు ఒక అర్థం అది చెట్ల కంటే విలక్షణమైనది అని కూడా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ప్రాణేశు అంటే అలాంటిది ప్రాణేషు హి వ్యతిరేకా వ్యతిరేకత సందిహ్యతే ఆత్మన కానీ ఇప్పుడు ఆత్మ ఉందండి ఇది ప్రాణములతో కలిసిపోయిందా ప్రాణముల కంటే వ్యతిరిక్తంగా ఉన్నదా అది సందేహం ప్రాణములతో కలిసిపోయిందంటే జీవుడు వ్యతిరిక్తంగా ఉందంటే పరమాత్మ అదే కదా మీ సందేహం ప్రాణేషు అని సప్ సప్తమి చూసేప్పటికీ మీ సందేహం పటాపంచలు అయిపోతుంది ప్రాణములతో కలిసి లేదు అని మనకి తెలుస్తూ ఉంటుంది రాణేషు సప్తమే కదా వృక్షేషు పాషాణ ప్రాణేశూ ప్రాణేభ్యో కాబట్టి ఆత్మ ప్రాణమంటే ఇంద్రియం ఇంద్రియములతో కలుసుందా లేకపోతే వ్యతిరిక్తంగా ఉందా అనే సందేహం వచ్చినప్పుడు ప్రాణేశు అనడం ప్రాణం వ్యతిరిక్త అని స్పష్టమవుతున్నది ఎందుకంటే యోహి సహా తద్వ్యతిరితో యథా పాషాణేషు వృక్ష అంటే ఆ లంకలో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆమె వ్యతిరిస్తురాలి లంకలో సీత చెట్ల మధ్యన బండరా కాకుల్లో హంస ప్రాణాలలో ఇంద్రియాలలో ఆత్మ ఆత్మ ఏ ఆత్మ అవుతుంది ఆత్మ అవుతుంది వాటితో కలిసి ఆత్మ జీవాత్మ కాదు అవును మన పరమాత్మను మీరు నిలబెట్టేస్తే జీవాత్మ హూష్కాకే అయిపోతుంది కదంటే లేదు జీవాత్మ పరమాత్మే కలదు మరి భక్తి అసలైన భక్తి అదే నేను వేరే జీవాత్మతో ఒకని లేను దాన్ని అసలైన భక్తి అంట నేను ఉన్నా నువ్వు ఉన్నావు నేను వైకుంఠానికి వస్తాను ఆ బేటి దగ్గర నాకు అడ్డు లేకుండా ముందే రికమెండేషన్ చేసి పెట్టు నువ్వు నేను తీరా వచ్చిన తర్వాత నన్ను బయట నిలబెట్టడానికి వీరు సుమా హే ఇంత పూజలు చేసిన తర్వాత మళ్లీ నన్ను బయట నిలబెట్టద్దు లోపలికి వచ్చేసిన తర్వాత నాకు చిన్న జలిలో పాడేయడానికి వీలు లేదు ఈ నిత్య సూర్యులు అని చెప్పేసి వీళ్ళకి జరుగుతు విజయుడు వీళ్ళు ఏమైనా కొంత మతల భూవ్యవహారం చేస్తారేమో నేను నీ గొప్ప భక్తుడిని కాబట్టి వాళ్లకు కూడా ఓ మాట చెప్పిపెట్టు ఫలానా భక్తులు దశానుదాసులు రావడు గొప్ప భక్తులు వాటికి నేను స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వని చెట్టు పెట్టబయా అప్పుడప్పుడు లక్ష్మీదేవితో కలిసి నాకు అనుగ్రహం చేస్తూ ఉండు మరి ఎలాగా వైకుంఠంలో పడేసాను కాబట్టి ఇంకా వాడిని నామం అలా వదిలిపోతుంది నీ భక్తులను సుమా ఇప్పుడు ఇంతకీ వీడు భక్తుడు అంటారా లేకపోతే ఏమిటంటారు వీడి భక్తుడు అనాలా లేదంటే ఏమనాలి వీడిని వీడిని ఏమనాలంటే మతలబ్వాలా అన్నాడు భక్తులంటే ఏటో తెలిసిన నీకంటే భిన్నంగా నేను ఉంటేగా నేను లేనే లేను నువ్వే ఉన్నావు తుహితూ తుహితూ నువ్వే ఉన్నావే నేను లేనే లేను మై మహిహం తుహితూ అది భక్తి అహమేవ అస్మి అహం బ్రహ్మాస్మి అది పోనండి సో అంటే ఈ ద్వైతులు ఏమంటారంటే జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మాండం అంటే భక్తులు లేకుండా అయిపోతుందంట ఏ భక్తి లేకుండా అయిపోతుంది ఇందేక నేను చెప్పాను చూడండి ఆ భక్తి లేకుండా అయిపో అంటే దజ్యోదనాలు చక్ర ఇలాంటి భక్తి లేకుండా అయిపోతుంది అని అభిస్తాయి అంత మతలబ్బు వ్యవహారం తప్ప మరేమంటారు ఇదే అసలైన భక్తి సో అహం త్వమేవా నేను నా ఆత్మ నీవే నీ ఆత్మ నీ ఇంతవరకు తెలుగులో ఏమని చేశారో తెలండి రానిషి సప్తమైన భక్తి ప్రయోగించడం ఉదాహరణకు చెట్ల ఎందు అన్నప్పుడు సప్తమైన భక్తి సమీపమునందు అనే అర్థమును సూచించును ముఖ్యార్థం కాదు సూచించ అంటే అలాగ చెట్లకు దగ్గరలో రాగి ఎందుకంటే ప్రాణముల విషయంలో మాత్రమే ఆత్మ వీటి కంటే విలక్షణమా కాదా అనే సందేహము కలుగుదు ప్రాణేషు ఇంద్రియముల యందు అంటే దేహం విషయంలో ఆత్మ దేహము విలక్షణమా కాదా అనే సందేహం వైదికులకు కలగడు వైదికులకు ఆ అది లోకాయుతులు చర్లోకులను ఇక్కడ వీళ్ళు భక్తుల ప్రపంచాచార్యులు వీళ్ళందరూ వైదికులు కదా కాబట్టి వీళ్ళకి ఇంద్రియములు సూక్ష్మ సూక్ష్మ శరీరము దానితో కూడి ఉన్న చైతన్యం జీవాత్మ వేరే ఉంది అని వాళ్ళ గోడది కాబట్టి రాణేశ్వన్న చోటనే సందేహానికి తాగు కలదు జీవాత్మయా పరమాత్మయ జీవాత్మ వికారమని చెప్పాల్సి ఉంటుంది పరమాత్మ అయితే రాణేషు ఇంద్రియముల ఎందు అనగా ఇంద్రియముల కంటే విలక్షణమైనది అని అర్థము వేలయన ఏది వేటి ఎందునో అది వాటి కంటే విలక్షణముగానే ఉండును ఉదాహరణకు చెట్ల ఎన్నుండే రాయి వాటి కంటే భిన్నముగా ఉండుతుంది ఇంకా హృది హృది అంతర్జ్యోతిషి హృదయమునందు హృదయమునందు ఉంటుంది బ్రహ్మ ఏతద్ బ్రహ్మ హృదయమునందు ఉంటుంది హృదయమునందు ఉన్నను ఏది ఉన్నను ఇది ఇది ఉన్నను ఇదంటే ఏమిటండి చెప్పబడబోయేది చెప్పబడబోయేది హృదయమునందు ఉన్నను ఇప్పుడు గదిలోపల ఏమిటండి గది లోపల ఆడవయ్యా నేను చెప్తున్నా కదా విను అది ఉంటుంది గదిలోపల అన్నట్టు ఏతత్ అని నపూసి వెళ్ళి ఎందుకు పెడుతున్నారు అంతర్ జ్యోతి అని జ్యోతిష్యంతో నపుసుకోలేదు అందుకోసం ఏతత్వం అట్లా అయితే ఏషా అనేవాడు ఆయనకి వ్యాకరణం చాలా పొట్టు అంటే ఫోకస్ ఉంటుంది కనుక హృదయం ఇది ఇది ఉండు ఇది అంటే ఏమిటండి సో ప్రాణేశు ప్రాణజాతీయావ బుద్ధి స్యా ఇత్య ఆహా హృది అంతరితి ఇప్పుడు ఇంద్రియముల ఎందు ఇది ఉంటుంది అంటే ఏమిటి ఉంటుంది ఇంద్రియములతో సమానమైన జాతికి చెందిన బుద్ధియే ఉంటుంది ఏమండి పైన చెప్పిన ఆత్మ అయితే ఇంద్రియముల కంటే విలక్షణమైనది అది బహువచనం ఇక్కడ ఏకవచనము హృది హృదయమునందు ఉండును అంటే ఏది ఉంటుంది ఆ ప్రాణములు హృదయములందు ఉంటాయి చూద్దాము సో ఒకే జాతికి చెందు ఉంటాయి హృదయము ప్రాణములు అంటే బుద్ధి ఇంద్రియములు ఒకే జాతికి చెందు ఉంటాయి చూడండి ఇంద్రియముల జాతికి చెందిన బుద్ధి కూడా ఇంద్రియములలోని దేవు హృదయము లోపల అని స్థుతి చెప్తోంది హృదయము లోపల దీన్ని వృక్షేషు పారాణ దృష్టాంతంతో కలిసి చేయదు అది అయింది మళ్ళీ వేరే వచ్చాము ప్రాణేషు అయిపోయింది బహువజనం ఉండాలి ఏది విలక్షణత్వం చెప్పాలంటే బహువజనం ఉండాలి కాకి ఎందు హంసంటారా కాకుల ఎందు హంస రాయంటారా చెట్ల ఎందు రాదు కాబట్టి అది అయిపోయింది ఇంకా ఇంకా అన్నిటికీ పిరుక్కి దియనికే ఒకే మంత్రం కాదు అదైపోయింది ఇప్పుడు హృదయమునందు అన్నారు సో హృదయమునందు అంటే బుద్ధి అర్థం బుద్ధి ఎందు ఇప్పుడు కన్ను చెవి ముక్కు వీటి ద్వారానే బుద్ధి పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు కన్ను చెవి ముక్కు ఇవన్నీ కూడా క్షేత్రమా క్షేత్రజ్ఞతత్వమా క్షేత్రమా బుద్ధి క్షేత్రమా క్షేత్రజ్ఞతత్వమా క్షేత్రమా అంటే బుద్ధి ఇంద్రియములు ఒకే జాతికి తెలియనది అందుకోసమే సో విజ్ఞానమయ అన్నప్పుడు హృది అని తప్పది చెప్పినాడు హృదయమునందు అని కారణశీరంలో చూద్దాం చూద్దాం ప్రస్తుతానికి ఇలా ఇలా తెలుసుకోండి కారణ శరీరం పోవడం అంటే అది మీరు పరమాత్మ నుండి జీవాత్మను వేరేగా పెడితే కారణ శరీరం ఉంది పరమాత్మలో జీవాత్మని కలిపేస్తే కారణం శరీరం లేదు కారణ శరీరం అంటే అజ్ఞానం చూద్దాం సో ప్రస్తుతానికి ఇంతవరకు నిర్వహించండి దీంట్లోకి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి తీసుకొచ్చి పెట్టారనుకోండి దీని నిర్వహణ కష్టమైంది ప్రస్తుతానికి ఇంతవరకు నిర్వహించండి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దీని సంగతి సెటిల్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవశిష్యే శాంతిశాంతిశాంతి